హరిభ్యో నమ్మ హరి బ్రహ్మానం పరమశుఫదం కేనం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం ఐక్యం విమలం సర్వీ సాక్షిభూత భావాతీతర సద్గరు నమో బ్రహ్మా బ్రహ్మ విద్యా సంప్రదాకర్తృవ్యో వంశిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజాఘన్ ప్రత్యగ బ్రహ్మైవాహమస్ అహం పదార్థరహిత సదాశివసరంభర్షన్ అస్మదాచార్యపర్య వందేగరం పరా హరి శ్రీ గురువ్యో నమ సాయి రామండి గురుగారు సాయి ముప్పై నాలుగవ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండిపో నిరంజన నిర్వికారో నిరాకార నిత్యముక్తోస్మి నిర్మల నిర్గుణం నిష్క్రియో నిత్యం ఇక్కడ దాకా విచారణ చేశాడండి ఈ మూడు ఒక సెట్ అనమాట అంటే నిర్గుణ స్థితి ఆధారంగా మాత్రమే మిగిలిన రెండూ వస్తాయి నిర్గుణం గనక ఎవరికైతే స్వానుభవంలో ఉంటుందో వాడు అకర్తగా చేయటం అంటే గుణాతీతంగా ఎవరైతే ఉండగలుగుతున్నారో అతనికి సాధ్యమయ్యే అంశం ఏమిటంటే అకర్తగా చేయగలుగుతాడు ఏ పనైనా సరే కర్మకు అతీతంగా ఉండే కర్మ చేయగలుగుతాడు కర్త లేకుండా చేయగలుగుతాడు ఇంకేముంటాడు నిత్యవర్తమానంలో ఉంటాడు నిత్యుడుగా ఉంటాడు అంటే గతం భవిష్యత్తు అన్న ప్రభావం వాడి మీద ఉండదు కేవలం వర్తమానంలోనే ఉంటాడు ఇలా జాగ్రత్తగా గమనిస్తే సాధకుడిలో ఇవి ఎలా ఏర్పడుతున్నాయి అనేది మనం బాగా తెలుసుకోవాలన్నమాట సాధన చేయడం ద్వారా ఏమిటంటే ఉపయోగం ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా అని అచల సిద్ధాంతంలో చెప్పబడుతుంది అంటే అర్థం ఏంటి ఎవరికి అవసరం లేదు అనేది ఈ శ్లోకం నిర్ణయిస్తుంది అంటే అతనికి స్వానుభవంలో ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినటువంటి లక్షణాలన్నీ ఎవరికైతే ఉంటాయో అతడు అహాన్ని పోగొట్టుకోవడానికి అహం రహిత పద్ధతికి అధికారిత్వాన్ని సంపాదిస్తాడు అంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఒకటి సంపాదించాలి ఒకటి నిర్ణయం అవ్వాలి అంటే వాడికి అధికారిత్వం ఉండాలి చాలామంది చూడండి మేము అన్నీ చదివామండి తెలుసుకున్నామండి కానీ అలా ఉండలేకపోతున్నామండి అంటాడు ప్రాబ్లం అది సో ఉండలేకపోవడం అన్నదానికి వేదాంతం చాలా రకాలైనటువంటి కార్యకారణ సంబంధాన్ని ఎత్తి చూపింది బ్రహ్మగారు కూడా ఉండలేక సృష్టి చేస్తున్నాడు గురువు కూడా ఉండలేక శిష్యుడిని చూసి మాట్లాడుతున్నాడు శిష్యుడు గారు కూడా ఉండలేక చూసి గురువు గారు ప్రశ్నిస్తున్నాడు ఇట్లా అన్ని ఈ